ఇప్పుడు మీ దగ్గర పాలు ఉన్నాయి తెలుగు కావాలి అప్పుడు ఏం చేయాలి మీరు పాలని కాచి కొద్దిగా చల్లార్చి తోలు వేసి ఆగాలి నాలుగు గంటలు ఐదు గంటలు ఆగి అప్పుడు చూసుకుంటే మీకు తెలుగు వస్తుంది దాన్ని వికారీయము అంటే వికారము అంటే పాలు పెరుగు రావాల అనే ఒక క్రియని దాంతో మీరు కల్పించాలి కాబట్టి మీకు పెరుగుకి మధ్యాహ్నం ఏమో క్రియ అడ్డుగా ఉన్నది వికారము అనే క్రియ అడ్డుగా ఉంది తర్వాత సంస్కారము అని ఇంకొకటి క్రియ కాదు ఇప్పుడు వజ్రము కలదు వజ్రము మట్టింగ్ వచ్చింది అది వెలవేళ పోతుంది ఆభరణంలో పెట్టుకుని వెళ్ళవేసుకుంటూ అనుకోండి అంటే అప్పుడు మీరు దానికి ఏం చేయాలి స్నాన పట్టాలి ఎడ్జస్ట్మెంట్ కట్ చేయాలి కటింగ్ డైమండ్ డైమండ్ కటింగ్ మల్టిపుల్ అడ్జస్ట్ వచ్చేట్లా కట్ చేయాలి సో అని బట్టి కట్ చేస్తే అప్పుడు అది డైమండ్ అవుతుంది అని మనలో పెట్టుకోవచ్చు దీన్ని సంస్కారీయము అంటారు కాబట్టి మీకు డైమండ్కి మధ్యన సంస్కారము అనే క్రియ వ్యవధానము ఆత్మీయము విష్ణు వైకుంఠంలో ఉన్నాడు మీరు ఇక్కడ ఉన్నారు విష్ణు అని తొందరు ఆయన అనాత్మ మీరు ఆత్మ ఆయన అనాత్మ విష్ణు అనాత్మ ఉంటుంది మనం ఏం చేద్దాం ప్రారంభంలో ఉంది తప్పదు అనాత్మైతే దృష్టము జడము అవుతుందంటే ఆయన ఆవాడగలరు అనాత్మయే ఆయన్ని పొందాలి లేదు ఆయన పొందాలంటే ఆయన ఇక్కడికి రాదు మనమే వెళ్ళాలి ఆయన కళ్ళు వాళ్ళు అసలే కలరు మామూలుగా ద్వాపరయుగంలో వచ్చాడు కుటుపయుగంలో వచ్చాడు త్రేతాయుగంలో వచ్చాడు వచ్చినప్పుడు కూడా ఆ ఊళ్ళో వాళ్ళకే కనబడ్డాడు రామావతారంలో అయోధ్య వాళ్ళకే కనబడ్డాడు అయోధ్య పైకి వాళ్ళు కొద్దిమంది కనపడ్డాడు నేజర్గా అయోధ్య వాళ్ళకి కనబడ్డాడు కృష్ణావతారంలో బ్లకలో ఉన్న వాళ్ళకి కాబట్టి బ్లాక్ బయట వాళ్ళంటే కొద్ది మంది కాబట్టాయి మెయిన్గా వాళ్ళకే కనుక అంటే అలాగే ఉంది కాబట్టి ఆయన ఏదో కయంలో రాడు ఆయన త్రియుడి అని పేరు విష్ణుకి తెలియబి అని పేరు ఈ పేరు లా ఉంది ఏంటంటే మూడు యుగములలో మాత్రమే అవతరించు వారు అని వాడు ఫైల్ ఎక్స్ప్రెస్ చేశారు కలియుగంలో ఉంటే ఇప్పుడు మనం ఉన్న యుగము కలియుగము అవతరించుకుంటుంది ఇప్పుడు అక్కడే ఉంటాడు ఇప్పుడు కిందకి దిగడు అవతరించుటంటే కిందకు దిగుతా అలా కిందకి దిగడు ఎప్పుడు వస్తాడంటే కలియుగం అయిపోయే రకాలు వస్తాడు అప్పుడు కలి కలికే అవతారం కూడా వస్తాడు కాదండి నేను వచ్చేసరి నేనే కలికి నేను చెప్పేవాడు సదారణంగా ఉన్నారు ఒక హాస్పిటల్ ఉంది అంటే మనకి చిత్తూరు డిస్ట్రిక్ట్ లో ఒక అయితే ఉన్నారు బెంగాల్లో ఒక ఆయన ఉన్నాడు హిమాలయాస్ లో ఒక ఆయన ఉన్నారు అలా కనీసం సిక్స్ కల్కీలు ఉంటారు భారతదేశంలో అట్ ఎనీ గివెంట్ టైం సిక్స్ కల్కీలు ఉంటారు మనకి ఆంధ్రప్రదేశ్లో చిత్తూరు డిస్టిక్ లో ఒక కల్చీ ఒక ఆయన ఉన్నారు సో ఈ విధంగా మేము వచ్చేసామంటారు దానికి పండితులు ఏమంటారో తెలిసినా శాసన పండితులు కలిషితాలు మీకెలా తెలిసి కలిసి చాలని ఇంకా ఆ టైం ఉంది టైం అవ్వలేదు ఎప్పుడు వస్తుందంటే కల్క్యులేషన్ రెస్ట్రీ ఈ లెక్క ప్రకారంగా ఇంకా నలభై కోట్ల సంవత్సరాలు నలభై నాలుగు సంవత్సరాల వరకు రాణానికి వీల్లేదు కాబట్టి ఈయన కలిపి కాదు కాదు నేనే కలిపి లెక్క లక్షలు నేను మీద పుస్తకం ఆ పుస్తకం మీదేమో ఖండన పుస్తకం విషులు ఒకటి మీరు ఎలా తయారు తీశారో సో మొత్తం మీద విషయం వైకుంఠంలో ఉన్నాడు ఆయన మీరు పొందాలి ఏం చేయాలి ఆప్యము ప్రయాణం చేసి పొందాలి ప్రయాణం చేయాలంటే ఎందుకు ఏం ఉండాలి టికెట్ ఉండాలి అంటే టికెట్ అంటే పుణ్యం చేసుకోవాలి విమానం ఉండాలి ఆ విమానం దేహత్యాగం అప్పుడే వస్తుంది అప్పటిదాకా పుణ్యం చేసుకుని రడీగా పెట్టుకుంటే వేస్తా మీ గడీ ఆ టైం దేహ త్యాగం చేసి టైంకి ఎలర్ట్ గా ఉన్నట్లు తక్కువ మన అభిమానంలో కూర్చోబెడతారు అప్పుడు అభిమానం ఎక్కేసి అమెరికా వాళ్ళంటే ఇలా తెచ్చుకున్న వాళ్ళు ఇచ్చే ప్రాసెస్ డే ప్రాసెస్ ఒక గత నెల ఎవరు మీరు అలా వెళ్ళి వచ్చేసేస్తున్నారో మేము అలాగే మీకు అలా అనిపిస్తుంది నేను పడి పార్టీ మీద తెలుసు నేను వెళ్ళి సీరోపడి వేడు ముద్రలు ఇచ్చి నా పాటలు పడి అప్లికేషన్స్ పెట్టి డబ్బులు కట్టి మొదటి చేసి మరొకటి చేసి అందరూ వెనక్కి అలా హోదే విషయాలు చెప్తే అది ఇస్తా వస్తే టికెట్కి డబ్బులు అప్పుడు వెళ్దాం పోండి లేకపోతే మన కమిటీ వచ్చి తీసుకెళ్ళి యూ ప్రాసెస్ అలాగే మళ్ళీ కొన్నిసార్లు వెళ్ళాలంటే నా వెళ్ళిపోవడం యూ హెవ్ ప్రాసెస్ ఇట్ సే ప్రాసెస్ యూ హెవ్ టు ఆ క్రియ ఉంటుంది అది వ్యవధానము ఆ డిస్టెన్స్ ట్రావెల్ చేసేటువంటి పద్ధతి అనేది అది వ్యవధానం కాబట్టి అన్ని సందర్భములలో మనకి మన చేత పొందబడేది అనాత్మ అయినప్పుడు దాన్ని పొందడానికి మనకి మధ్యలో దానికి మనకి మధ్యలో ఒక క్రియ వ్యవధానం ఉంటుంది ఆ క్రియను మీరు అనుష్ఠించి పొందవచ్చును ఓకే క్రియను ఎలాగే అనుష్ఠించాలి కారకం చేయడం బాధానైనా పర్టికులర్ క్రియ కొండనుకోండి ఉత్పాదన క్రియ పెరుగు అనుకోండి వికారము కలిగి వీటిలా చేసే క్రియ వైకుంఠం విష్ణు అనుకోండి ఆప్య ప్రయాణమనే క్రియ చేయాలి అదే వజ్రం అనుకోండి సంస్కారం అనే క్రియను చేయాలి ధర్మాన్ని బట్టి చేయాలి కృత్య బియ్యానికి ఒకే ఉంటారు కాదు విశేషం ఆ క్రియా విశేషాన్ని మీరు క్రియేట్ చేయాలి ఎప్పుడైతే క్రియను ఒక క్రియను మీరు సృష్టించాలి అనుష్ఠించాలి అంటే కారకములు అవసరం ఉంటాయి కూడా ఒక్కో క్రియకి ఒక్కో సెట్ ఆఫ్ కారక విశేష అలాంటి మెట్లీ మీరు సంపాదించాలి అన్నింటికంటే మొట్టమొదట ప్రధానమైన కారకము కర్త నేను కర్తను అని మీరు సంకల్పం ఇవ్వాలి ఎలా ఉండేటువంటి ఉంటే లక్షల్లో ఏం నిండిపోయేది ఉంటారు ఒక రిజర్వ్ తీసుకుని ఇది ఒక అది వృష్ణ ఆ తర్వాత దానికి ఇంకా సాధనాలు ఏవో ఉంటాయి కొండనుకోండి చక్రం ఉండాలి మట్టి ఉండాలి ఇవన్నీ కాదండి వాటి అన్నీ సంపాదించుకోవాలి అలాగే మెయిన్ ఫ్యాక్టరీలకి కూడా పాలు నడుకోండి రెచ్చబెట్టాలి బాయిల్ చేసి కూలు చేసి తోడు సంపాదించి దాపబడయాలి మరి ఇవన్నీ అప్పుడు ఆ వస్తువు మీరు ముందు వస్తుంది దాన్ని మీరు పంట అది పొందే పద్ధతి కాకపోత ప్రాప్తి లక్షణం చర్చ దానికి ఇప్పుడు ఆయన దానికి ఆ చర్చకి పరాకాష్ఠం కొనుకుంటున్నారు కానీ ఈ థేకింగ్ ఇడిట్యూడ్స్ కంబినేషన్ ఇది పొందే పద్ధతి మీరు పొందవడానికి దాని పొందే పద్ధతి ఇలా ఉంటుందండి అని ఈ పద్ధతిలో మీరు వేదిని పొందినా అది చేయి దానికి పోతుంది అది వైకుంఠాన్ని పొందుతూ ఉంటాను మళ్ళీ వైకుంఠానికి చేయబడుకుంటాను కాదండి వైకుంఠం అటర్నల్ అని వీళ్ళు అంటారు యూఆర్ విజువల్ థింకింగ్ హౌ వైకుంఠ అకన్ బి అటర్నల్ అక్కడికి చేరుకోవడానికి పుణ్యం చేస్తారు పుణ్యం లిమిటెడ్ పుణ్యమే చేస్తారు ఎంత పెద్ద పుణ్యం చేసినా లిమిటెడ్ పుణ్యం చేసుకుని అక్కడికి చేరుకుంటే ఆ పుణ్యం ఖర్చు ఎప్పుడైతే ఉన్నారు మీరు వచ్చేయట్టు వచ్చేస్తారు క్షినయ పుణ్యం ప్రత్యేకం కాబట్టి మీరు కష్టపడి పనిచేసి పొందేది ఏదైనా కూడా అని చెప్పి అది ఇది లాస్ కే యూనివర్సల్ లాస్ ఈ లాస్ గురించి కఠోపనిషత్తులో మాట ఉండేది యదే వేహ తదముత్ర తదన్వేహ ఇప్పుడు పంచభూతాలు ఉన్నాయి కదా స్వర్గంలో పంచభూతాలు ఉంటాయా ఏముంటాయి పంచభూతాలు ఏ వైకుంఠంలో ఏముంటాయి తగ్గి ఉంటారు వైకుంఠంలో గాలి వేస్తుందా ఆ వేస్తుంది ఆ గాలికి మన దగ్గర గాలికి తేడా అని ఏం చేయాలి ఏ గాలి అక్కడ అంతేకాదు అక్కడ ఏమో డిఫారెంట్ బోట అని అవి స్కృతి పెట్టూ ఇప్పుడు మీరు ప్రేమ్ మినిస్టర్ గారిని దర్శించడానికి వెళ్ళారా దానికి ఏదో ప్రాసెస్ ఉంటుంది ఆ ప్రాసెస్ ఫాలో అయితే దర్శించవచ్చు ఆయన అపాయింట్మెంట్ ఇస్తారు మీరు వెంటబడి కన్విన్స్ చేసినట్లయితే దీన్ని రం అని కన్విన్స్ చేస్తే అపాయింట్మెంట్ ఇస్తారు అప్పుడు వెళ్ళి సెక్యూరిటీ అంతా పాసే టైం ఇస్తారు యాక్ ట్వంటీ టు టెన్ థర్టీ మీకు అపాయింట్మెంట్ అని ఇస్తారు ఫాలో దట్ అపాయింట్మెంట్ యూ విల్ మేట్ ఎంతసేపు ఉంటుంది వీడియో ప్రిపరేషన్ ఎంత ఉంటుంది ఫైవ్ మంత్స్ కూడా ఉండొచ్చు ఆయన స్వామి శుద్ధానంద గారు చెప్పారు ముడిగారు కూర్చుని శుద్ధానంద గారు కూర్చుని ఏదో మాట్లాడుతున్నారు మాట్లాడుతుంటే సరిగ్గా అప్పటికి నలభై నిమిషాలు అయింది ఆయన లోపల ప్రవేశించి అప్పుడు ఈ ప్రోటోకాల్ సెక్రటరీ ఎవరో కథనున్నారు అతని అతను అతని పని ఏమిటంటే టైము సరిగ్గా ఇంకా ఐదు నిమిషాలు ఉందనిగా వచ్చేసాడు లోపలి అతను ఎవడో ఆపర్ వచ్చేసి సార్ పంచ్ మినిట్ అని అనేసి అలా అన్నా మోడీ గారు ఇలా తల ముప్పారు సరైన వెళ్తారేమో అనుకున్నాం అలా అన్నా నిమిషానికి ఐటీ లేకుంటారు ఆయన కూడా మైలేట్ చేయడానికి రూపలేదు వేసుకుండా లేకపోతే సో అంటే సెవెంటీ సిక్స్ అయిపోయింది సుధానంగా లాపి మేము అలా ఆర్టివ్ కూడా ఉండి ఆయన బయలుదేరంగా అంటే ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ కదా అవకాశంగా బయలుదేరుతావాలనుకున్నాం ఫైవ్ మినిట్స్ అని వాడు అన్నాడు మేము చేసుకునే లోపల ఆయన వెళ్ళిపోయాడు టవర్ చూసుకుంటే టైము ఫైవ్ మినిట్స్ అయిందంటే వాక్ ఆయన అలా జీప్ ఎత్తేసి వెళ్ళిపోయారు అక్కడ హెలికాప్టర్ ఉంది అంతా అరి వెళ్ళిపోయింది అక్కడ విమానం వచ్చేసి అరిబడిపోయింది అంతా అయిపోయింది విమానాశ్రయం మందులు పెడతారు ఈ విమానం కోసం సెక్షల్ ఫోర్స్ చేసిన వస్తారు కాబట్టి అన్ని విమానాలు వీల్ చేస్తూ ఉంటాయి కాబట్టి అవకాశంగా వేరు కడతాం మొబెళ్లి వారు లాగ కూడా కాబట్టి అనిత్యం వైకుంఠం కూడా అలాగే ఉంటుంది అనిత్యం విష్ణువు దర్శనం ఇస్తాడు విష్ణువు దర్శనం ఇస్తాడు ఆ దర్శనం కోసం వేలాది మంది వేచి ఉంటారు వైకుంఠంలో ఆ టైంకి వెళ్ళి అక్కడికి వెళ్తే చూసినాం చూసి రావడం అంటే వాళ్ళ ఇద్దరికి వెళ్ళి గుంపులు ఆ గుంపులో వెనకాలని కూడా అలాగే ఉండాలి బర్మింగ్హామ్ ప్యాలెస్ కి వెళ్ళి రాణి గారిని చూసినట్టుగా చూసిన బాగా కలిగితే పది వేల మంది జమవుతారు ఆ టైంకి రాణి గారు తొమ్మిదిన్నరకి దర్శనం ఇస్తారు అంటే పది వేల మంది జమవుతారు ఆవిడ అక్కడికి వచ్చి ఒక ప్లాట్ఫామ్ గా నిలబడితే మనం చూస్తే ఇలా ఇలా కావాలి ఎత్తి చూస్తే కానీ కనపడదు ఎత్తి చూస్తే ఆ టోపీ గారిలో ఆవిడ మనిషిగా ఏంటని సంతోషించి వాళ్ళు ఇక్కడికి వచ్చి ఎప్పుడు చూశాను బర్మీ సెన్ ప్యాలెస్కి వెళ్ళి రాణి దాన్ని చూశాను అది ఎప్పటి విష్ణువుని చూడడం కూడా అలాగే ఉంటుంది అంటే అలాగే ఉంటుంది పిల్లల్లో విష్ణు పరమే కుటుంబాడు అని సంసారం ఉంటుంది నిత్య జ్ఞాన వినిక కామత్రి ప్రభవత్వాళ్ళు ఇది అనిత్యం అనేది ఏదో అంటే అది ఎక్కడి నుంచి పుట్టిందో తెలుసుకున్నది క్రియ నుంచి పుట్టింది క్రియాపురం క్రియ నుంచి పుట్టింది క్రియ ఎక్కడి నుంచి పుట్టింది కామల నుంచి పుట్టింది కోరిక నుంచి పుట్టింది ఈ కోరిక ఎక్కడి నుంచి పుట్టింది అజ్ఞానం నుంచి పుట్టింది ఇచ్చే అజ్ఞానం అంటే అజ్ఞానం అవుతుంది పొరపాటుగా తెలుసుకోవటం సో అజ్ఞానం ఉంది కామన పుట్టింది దాని నుంచి క్రియ పుట్టింది ఆ క్రియ నుంచి ఈ వస్తువుని మీరు సంపాదించారు అప్రాప్తము పొందిన కాబట్టి క్రియ నుంచి పుట్టింది కనుక అది అనిక్యమే అవుతుంది ఇది ఎలాంటిది అంటే స్వప్నే పుత్రాలుగా భగవతులు ఇది సంతానం లేదు స్వప్నంలో పుత్ర సంతానం కలిగింది డైరెక్ట్ కూడా స్వప్నము అంటే ఆ మాట ఇంకోటి రోజు చెప్తారు ఇక్కడే చెప్పేట ఇక్కడ చెప్పలేదు ఇక్కడ టాపిక్ అంటారు కదా స్వప్నంలో పుత్ర సంతానం కలిగింది ఈ సంతానం లేని వాళ్ళకి అనేక సార్లు స్వప్నంలో పుత్ర సంతానం కలుగుతూ ఉంటుంది పుత్ర ఇండియా చాలా చిత్రంగా ఉంది స్వప్నంలో పుత్ర సంతానం అది ఎంతవరకు ఉంటుంది ఆ స్వప్నం పూర్తయ్యే వరకు స్వప్నం ఎంతసేపు స్వప్న గత కాలం ప్రకారం గంటలు ఉండొచ్చు రోజులు ఉండొచ్చు స్వప్నాలు కానీ బయట ఉండేటువంటి కాలం ప్రకారం జాగ్రత్త కాలం ప్రకారం టైం మీద కాలం ఏ కాలమైనా ఈ కాలమైనా ఆ కాలమైనా అది ఊడిపోతుంది ఈ సంసారంలో మనం పొంది ఉన్నాయి అది ఉంటాయి అన్నీ ఊడిపోతుంది పళ్ళు ఊడిపోయినట్టుగా మీరు మనిషిని చూసి జుట్టు ఊడిపోయింది అంటే మనం వైరాజ్యానికి సరిపడుతుంది అది జుట్టు ఊడిపోయింది అంటే ఊడిపోవడం దాన్ని శోభావం పళ్ళు ఊడిపోయాయి ఊడిపోవడం దాన్ని శోభావం అన్ని అంతేనండి ఈ సంసారంలో విధించేది ఏదీ లేదు ఇది అనాత్మ యొక్క ఉంటుంది ఎవరికి ఉండుతారు అనాత్మ అనాత్మని పొందాలనుకోవడం అంటే తెలివిటప్పుడు దీన్ని పొందాలి దాన్ని పొందాలి అని జీవితం అంటే కూడా వ్యర్థం అయ్యిపోయింది చాలా భాగం అయ్యిపోయింది ఇంకో పిషరు మిగిలింది ఆ మళ్ళీ ఇది పొందాలి అది పొందాలని పెట్టుకుంటే అది కూడా కలిగిపోతుంది ఆ తర్వాత కాబట్టి ఈ ఆత్మ జ్ఞానాన్ని ఆత్మని పొందాలి దీన్ని పొందడం ఆ ఎంత కద్ది ఆత్మ ఈ ఆత్మ అనేది అనాత్మకి విపరీతం దాన్ని క్రియతో పొందితే దీన్ని జ్ఞానంతో పొందుతారు దాన్ని అది అప్రాప్తస్థ ప్రాప్తి అయితే ఇది ప్రాప్తస్థ ప్రాప్తి అది అనిత్యము ఇది నిత్యం అది నిత్యా జ్ఞాన కామ క్రియా ప్రభవము ఇది జ్ఞానము చేత తెలియబడేది జ్ఞానం చేత పొందబడేది దీంతో విత్యా జ్ఞానం అనేది ఏమీ ఉండదు పూర్తిగా ఆత్మ నాకు ఒక రిడిల్ మీరు ఎవరైనా సలహా చెప్పడం దాని మీద చూడండి నేను అక్కడ శివాలంద్రమంలో మాట్లాడతా ఐ డోంట్ ఫీల్ ఇప్పటిషన్ ఇబ్బంది పడాలి బోదారంలో మాట్లాడతా అక్కడ కూడా ఇబ్బంది అనిపించదు ఇక్కడ ఇబ్బంది అనిపిస్తుంది ఎందుకండి పోలీసు పోలీసులే కాదు పోలీసు కాదు ఏమిటి అయిపోతుందా నేను ఒక నాలుగు రోజుల నుంచి ఆలోచిస్తున్నా మైక్ అయితే బాగుంది ఇట్ కెనాట్ బి మైక్ సరే అవుట్సైడ్ సిచ్యువేషన్స్ దే కామన్ అయి ఏమిటి ఆయన ఆలోచిస్తున్నా అది ఇవాళే కాదు నిన్న కూడా ఇది ఆలోచించాను ఎందుకని సమ్హౌ వెరీ వెరీ దట్ హీట్ ఎఫెక్ట్ అన్నా కొంత హీట్ ఫుడ్ బీ మైక్ అయితే మైక్ మీద కంప్లైంట్ చేయడానికి కూడా ఏమీ లేదు ఇట్స్ ఓకే నాకంటే మీకు కూడా ఏమో కొంత గీతా క్లాస్ లో Somehow, to feeling. డన్ కమ్ టు దట్ ఫీలింగ్ that may not రేడియేషన్ here? మే నాట్ కమ్ హియర్ ఈదని అనుకున్నాను అయ్యూ పద్పరిత ఆత్మ ఆత్మత్వాదేవాద్యాది క్రియా వ్యవహిత కాబట్టి ఇది ఆత్మస్వరూపమే అయి ఉన్నది కనుక ఉత్పాద్యము సంస్కార్యము వికార్యము ఆప్యము అలాగే క్రియలు ఇంకా ఐదోదు లేదు ఇలాగంటే ఒకనొక క్రియా విశేషంతో దీన్ని మనం అనాత్మని పొందినట్టుగా పొందాలి ఆ వ్యవధానం ఉన్నది క్రియ అనే పరిస్థితి ఆత్మ విషయంలో లేనే లేదు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ డిస్కషన్ ఎందుకంటే చూడండి మీకు మీకు భయం ఉందనుకోండి మీకు దేన్ని పొందాలి అభయమును పొందాలి కదా భయం ఉన్నవాడు అభయాన్ని పొందాలి సో ఈ అభయము అనాత్మ కాదండి అది ఆత్మయే కాబట్టి మీ ప్రయత్నం భయమును పోగొట్టే భయమును పోగొట్టి అభయమును పొందుక కొరకై మీరు క్రియలు ఆచరించటం ద్వారా ఒక కుక్కను పెట్టడం లేకపోతే పెద్ద కాంపౌండ్ వాళ్ళు పెట్టడం లేకపోతే ఇంకా ఎలక్ట్రిక్ ఫ్యాన్స్ పెట్టడం ఇటువంటి క్రియలను ఆచరించటం ద్వారా మీరు భయము నుండి అభయమును చేరే ప్రయత్నం మీరు చేసుకున్నసేపు మీరు అభయాన్ని చేరుకోలేరు భయంలోనే మిగిలిపోతారు అది చూసారా కానీ మీరు తెలుసుకొని నేను భయమును పొందుతున్నాను దీని నుండి నాకు విముక్తి కావాలి అంటే ఏది కావాలో అభయము కావాలి అభయము ఆత్మ కాబట్టి నేను చేయాల్సింది క్రియటం నేను చేయాల్సింది జ్ఞానమే కాబట్టి తన కాన్షియస్నెస్లో ఈ డిజార్డర్ భయం అనే డిజార్డర్ వచ్చింది ఈ డిజార్డర్ ఎందుకోసం వచ్చింది అజ్ఞానం చేత వచ్చింది అని తెలుసుకుని మీరు పరిశీలించినట్లయితే ఇది పోతుంది ఇది పెద్ద థెరపీ ఇప్పుడు కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ అని ఒకటి ఉన్నాడు వీడు భయపడుతూ ఉంటాడు భయపడుతూ ఉంటే ఫిజీషియన్ దగ్గరికి వెళ్తాడు నాకు భయంగా ఉన్నాడు ఫిజీషియన్ ఏం చేస్తాడు ఏదో అల్పృదోలమా ఏదో టాబ్లెట్ పడేస్తాడు కానీ ఏం చేస్తాడు సైకాట్రి సైకియాట్రిస్ట్ దగ్గరికి పంపిస్తాడు సైకియాట్రిస్ట్ వాడు అల్పృదోలం ఇలాంటివి ఎవో ట్యాబ్లెట్లు ఉన్నాయి ఓ ట్యాబ్లెట్ ఇస్తాడు వివో నాలుగు టాబ్లెట్లు ట్యాబ్లెట్లు ఎంతకాలం పనిచేస్తుంది ట్వంటీ ఫోర్ అవర్స్ ఈ ట్యాబ్లెట్లన్నీ కూడా ఇరవై నాలుగు గంటల ట్యాబ్లెట్లు యాసిడ్ ట్యాబ్లెట్ ఉందనుకోండి ట్వంటీ ఫోర్ అవర్స్ ఏదైనా ట్వంటీ ఫోర్ అవర్స్ బీపీ ట్వంటీ ఫోర్ అవర్స్ అన్నీ ట్వంటీ ఫోర్ అవర్సే సో మోస్ట్ ఆఫ్ దెబ్బ అంటే సింటమాటిక్ ట్రీట్మెంట్ అని తెలుస్తూనే ఉంది కదా వాడు ఏం చేస్తాడంటే ఈ ట్యాబ్లెట్లు ఈ హ్యాబిట్ ఫార్మింగ్ అయ్యా ప్రస్తుతానికి ఒక పది ఇస్తాను వేసుకో ఈ లోపల నువ్వు కాగ్నేటర్ కాగ్నేటివ్ బిహేవియర్ థెరపిస్ట్ డిగ్రీకి రిఫరెన్స్ ఇస్తాను రిఫరెన్స్ డాక్టర్ స్పెషలిస్ట్ పెద్ద స్పెషాలిటీ అతని గంటకి నూట పాతి డాలర్లు రెండు వందల డాలర్ నూట పది వేల రెండు వందలు మూడు వందలు డాలర్లు ఛార్జీలు పెడతాడు ఇన్సూరెన్స్ వాళ్ళు కొంత కవర్ కూడా చేస్తారు అతను ఏం చేస్తాడు అది లే ఏం చేస్తాడు అనుకుంటున్నాడు అతను ఇప్పుడు నేను చెప్పిన దానికి హెల్ప్ యూ టు ఎగ్జామిన్ యువర్ కాన్షియస్నెస్ మీ కాన్షియస్నెస్ లో డిజార్డర్ ఉంది కదా అతను మీతో మాట్లాడతాడు కూర్చోబెట్టి మాట్లాడతాడు విశ్రాంతిగా వాళ్ళు కుర్చీలో కూర్చోబెట్టి మాట్లాడతాడు మాట్లాడిన ప్రతి మాట రికార్డు చేస్తాడు నోట్స్లో వస్తుంది కాకపోవడము ఇప్పుడు రికార్డింగ్లో పడేస్తాడు మాట్లాడిన ప్రతి మాట కూడా రికార్డ్ అవుతూ ఉంది తర్వాత అతను దాన్ని రెవ్యూ చేస్తూ ఉంటాడు సో అతను మాట్లాడతాడు ఆయనకు భయం ఎందుకు భయం వేస్తుంది అంటే నాకున్న డబ్బు చాలదని నాకు భయం వేస్తుంది ఎందుకు అలా అనుకుంటున్నావు ఎలా అనుకోవడం అను అవసరం కదా స్థిరపడుతుంది కదా అని ఏదో మాట్లాడతాడు తెలియని భయం వేస్తోంది అని అదో అదొకటి ఉంటుంది తెలియని భయం వేస్తోంది చూడు తెలియని భయం అని దానికి అలాంటి పేరు పెట్టకం భయం భయమే దానికి తెలియని భయం అని ఎందుకు నీకు వేస్తోంది కదా భయం అంటే కూడా నీకు తెలుస్తోందనే అర్థం దానికి తెలియని భయం పేరు పెడుతున్నావు కాబట్టి అలాంటి పేరు పెట్టకం భయమును తెలియని భయము అనే దానికి ఒక విశేషణం జాపం భయము అని ఈ భయము ఈ కాన్షియస్నెస్ లో ఈ భయము కలదు దాన్ని పరిశీలించి చెప్పినా ఏంటంటే నువ్వు భయాన్ని కాన్షియస్నెస్ లో ఉండే భయాన్ని వాచ్ చేసి టైంలో నీకు భయం ఉండదు చూడు అది గమనించు నువ్వు వాచ్ చేయటం మానేసి భయపడుతుంటే అంతా భయమే ఏమిటి అసలు ఈ భయము అని ప్రశ్న వేసి భయాన్ని వాచ్ చేసుకుంటే భయం ఉండదు అప్పటికే గ్యాప్ వచ్చేస్తుంది ఆ స్పేస్ వచ్చేస్తుంది గ్యాప్ డెవలప్ ఈ రకంగా వాడు బిల్డప్ చేస్తాడు వీడు బయటకు వచ్చే ఏమంటాడో తెలిసినా నాకు ఉపయోగపడింది అంటాడు కాగ్నేటివ్ బిహేవియరల్ థెరపీ ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ టు నేను చాలామంది నాతో చెప్పాను అక్కడ ఇది ఒక పాయింట్ సెకండ్ పాయింట్ ఈ కాగ్నేటివ్ బిహేవియరల్ థెరపీ వాళ్ళు వచ్చి క్లాస్లో పుట్టుంటారు క్లాసే కాదు ఐదంతా క్లాస్ లో కూర్చుంటారు వాళ్ళకి నచ్చిన క్లాస్ అయితే ఎంత దూరం నుంచైనా పరిగెత్తి కూర్చుంటాను ఆయన శ్రీలంపు స్వరంలో చూస్తూ ఉంటాను డాక్టర్ గారు డాక్టర్ గారు అని పిలుస్తూ ఉంటారు కూడా నేను ఐదు ఆలోచన వాళ్ళందరూ వచ్చి క్లాస్లో కూర్చుంటా ఏమిటండి ఈ క్లాస్లో కూర్చుంటున్నారంటే మాకు థెరపీలో మాకు చాలా బాగా ఉపయోగపడుతుంది మీకు తెలియదు మెస్టర్ నేను చెప్పి క్లాస్ టీవీలో మీకు తెలీదు మాకు చాలా బాగా ఉపయోగపడుతుందండి ఎటచ్చి ఇదే భాష మాకు ఉండదు మేము నా భాషలోకి మేము మార్చుకుంటాం ఆ ట్రిక్ ఆ ట్రిక్ వాళ్ళకి వెళ్ళి వాళ్ళు ఏమన్నా విద్వాంసులు వాళ్ళు శాస్త్రాన్ని చదివేవాళ్ళు కదా కాబట్టి ఈ భాషను వాళ్ళు మార్చేసుకుంటారు వాళ్ళ లాంగ్వేజ్లోకి మార్చుకొని దాన్ని వాడుకుంటారు వాళ్ళకి ఉపయోగపడుతుంది దీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందంటే మన ఇండియన్ వేదాంతా క్లాసెస్కి అటెండ్ అయ్యి సైకియాటరీని ప్రాక్టీస్ చేసేవాళ్ళు దే దే ఫైండ్ దట్ దే పేషెంట్స్ ఆర్ వెరీ హ్యాపీ విత్ దట్ ఆ పేషెంట్స్ కొంచెం వైరాగ్యం పోషిస్తారు కొంచెం ఒక పిసరు దేవుడు దెయ్యము ఇలాంటివి నాలుగు మంచి మాటలు చెప్తారు వైరాగ్యంగా ఉండక డబ్బు ఎరకాల పడద్దు భోగాలు ఎరకాల పడద్దు తిండి ఎక్కువ తినకండి తక్కువ తినకండి ఇలాంటివి కూడా చెప్పి వాళ్ళ జీవితంలో ఒక చక్కటి పరివర్తనని తీసుకొస్తారు ఈ కథంతా ఎందుకు చెప్పారంటే ఇక్కడ అప్రాప్తస్థ ప్రాప్తి ఏమీ లేదు మీరు వంటలుకోవాలంటే క్రియ తప్పదు అంతే త కడుపు నిండాలంటే చేతిలో కలుపుకుని నోట్లో పెట్టుకోవడం అనే క్రియ కూడా అవసరం కానీ మీకు భయం పోవాలంటే క్రియక్కాలి మళ్ళీ క్రియ వెంట పడ్డారనుకోండి పడిపోయారంటే హర హర ఇంకా వాడిని బయట పడలేడండి దాని నుంచి భయం పోవాలంటే క్రియక్కలేదు కాదండి ఉపాసన ఉపాసన భయం పోవడానికి ఉపాసన చేయకూడదు ఈశ్వరుని యొక్క స్వరూపాన్ని తెలుసుకుందుకు ప్రేమను అవలంబించటానికి అంతఃకరణాన్ని శుద్ధం చేసుకోవటానికి ఉపాసన చేయాలి కానీ ఇలాగంటే అంధవిశ్వాసములతో కూడిన ఉపాసనలు చేయకూడదు చేసినట్లయితే మీ పరిస్థితి మరింత దిగజారిపోతుంది అంతే ఈ ఉపాసములు ఉంటారు చూసారా వాళ్ళని టచ్ చేస్తే జిడ్డంతో ఉంటుందన్నట్టుగా ఉంటారు వెరీ మిస్లీడింగ్గా ఉంటారు స్వయం కన్ఫ్యూజ్డ్ అన్నదానికి చక్కటి దృష్టాంత ఉంటారు మోస్ట్ కన్ఫ్యూజ్ టు అలా ఉంటారు కాబట్టి మీరు గమనించవలసింది ఏమిటంటే మీకు మీరు చేరుకోదా చేరుకోవాలని కోరుకునే స్థితికి మధ్యలో క్రియ యొక్క వ్యవధానము లేదు కేవలము అజ్ఞానం యొక్క వ్యవధానము మాత్రమే కాలేదు అన్ని సందర్భాలలో అజ్ఞానం యొక్క వ్యవధానము మాత్రమే ఉంటుంది మీకు బోరు కొట్టిందనుకోండి బోరు కొట్టడం చికా బోరు కొట్టిందనుకోండి మీ మీకే మీరేం కోరుకుంటున్నారు బోరు లేని ఒక పూర్ణ స్థితిని కోరుకుంటున్నారు కదా దాన్ని మీరు సినిమాకి వెళ్తే బోరు తగ్గిపోతుంది అనుకుంటే అలా వర్కౌట్ కాదు క్రియ వల్ల అది వర్కౌట్ కాదు కేవలము అజ్ఞానం వల్లనే మీకు బోరు కొడుతుంది మీరు పరిశీలించి దాని నుంచి మీరు బయటపడిపోవచ్చు పూర్ణత్వం మీకు అనుభవానికి రావట్లేదనుకోండి క్రియ ద్వారా మీకు పూర్ణత్వం కాదు లోకంలో చాలామంది ఏమనుకుంటారంటే ఈ ఉన్న బిల్డింగ్ కంటే పెద్ద బిల్డింగ్ కడితే నేను పూర్ణుండి అవుతానని అనుకుంటాను ఈ చేసిన యజ్ఞం కంటే పెద్ద యజ్ఞం చేస్తే నేను పూర్ణ నుండి అవుతానని అనుకుంటారు ఉండే కాశీ బదులు రెండు ఉండే బదిలీ వెళితే నేను పూర్ణుని అవుతానని అనుకుంటారు మహిళ్ళను బట్టి ఎక్క పూర్ణత్వము ఆ లభించదు క్రియ వల్ల లభించదు అది స్వరూపంలో ఉన్నది పూర్ణత్వం మొట్టమొదటి క్రియ వల్ల లభించదు క్రియ వ్యవధానము కాదు అజ్ఞానము మాత్రమే వ్యవధానము అని మీరు పట్టుకోవాలి అది చర్చ ప్రతి దానికి మన జీవితంలో ఉండే ప్రతి సందర్భానికి ఇది వర్తిస్తుంది అంటే ఇప్పుడు హెరిటేజ్ కూడా ఎక్కడికో పోయి కూరలోనూ ఉక్కు పప్పు తెచ్చుకోవడానికి వర్తించదు అవర్ అవర్ దాన్ దాట్ అంతఃకరణానికి సంబంధించిన ఇష్యూస్ అన్నిటికీ కూడా ఈ చర్చ అమృతం ఏంటి దాన్ని ఇంకా ఆయన సంకర్తులు చెప్తున్నారు నిత్యలబ్ధ స్వరూప స్మీతి సతీ అవిద్యాత్రం వ్యవధానం దాంట్లో మీ స్వరూపం మీకు దగ్గరగా ఉంటుందా దూరంగా ఉంటుందా దగ్గరగానే ఉంటుంది ఎప్పుడు దగ్గరగా ఉంటుంది సర్వదా దగ్గరగా ఉంటుంది ఎప్పుడు మీ మీ ఉంటుంది సర్వదా మీ అధీనంలో ఉంటుంది కాబట్టి మీరు మీ స్వరూపము మీకు నిత్యము లబ్ధమయ్యే ఉంటుంది అయినా మీ స్వరూపం మీకు దూరంగా ఉన్నట్టు అనుభవానికి వస్తూ ఉంటుంది మీ స్వరూపము పూర్ణత్వము కానీ మీకేం అనుభవానికి వస్తుంది ఏదో వెలికి వెలిటి ఒకప్పుడు వెలికి తెలుస్తూ ఉంటుంది ఏమిటి నేను వందరిగానే అయిపోయాను నా కొడుకులు కోడళ్ళు వాళ్ళు దూరంగా బిజీగా వాళ్ళు బిజీగా ఉంటారు వీడు ఒంటరి వాడు వీడు ఏ కార్తెలో కూర్చుని ఊరికే సుళ్ళు తిరుగుతూ ఉంటాయి లోపల వీడు ఎవరి గురించి బెండబెట్టుకుని లేకపోతే ఆలోచించుకుంటూ కూర్చున్నారో వాళ్ళందరూ బిజీగా ఉంటారు ఎంత బిజీగా ఉంటారంటే వీడు ఒకడు మన కోసం ఇక్కడ స్ళ్ళు తిరిగిపోతున్నారని వాళ్ళు తెలియదు కూడా తెలియదు అంత బిజీగా కాబట్టి సో ఆ స్థితిలో ఏదో వెల్లిచ్చిలో ఉంటాడు నేను వెల్లిచ్చిలో లోతున్నాను అని అనుకుంటాడు ఇప్పుడు వీడికి కావాల్సింది ఏమిటి వీడు పొందదగినది ఏమిటి పౌర్ణత్వాన్ని వీడిపంద ఇప్పుడు ఈ పూర్ణత్వం నిత్య లబ్ధమైన అది ఇప్పుడు వీళ్ళందరికీ టెలిగ్రామ్ ఇచ్చేసి లేకపోతే ఉత్తరాలు వేసేసి దానికి తగ్గ కిట్టికేదో పడ బర్త్డేనో లేకపోతే మీ అందరికీ బహుమానాలు ఇస్తానో లేకపోతే వీళ్ళు రాస్తున్నారో మిమ్మల్ని కన్సల్ట్ చేస్తారో లేదో ఇప్పుడు వాళ్ళగట్టుకు వస్తాను వచ్చి ఇంక నుంచి వద్ద బ్రాహ్మణ్యం పెట్టి వాళ్ళు భోజనాలు కూర్చుని భోజనాలు తీసి కబుల్ పెట్టుకు వెళ్తారు రెండు వేరే సమస్య కాదు ఆ విధంగా ఆ వెలికి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత డబుల్ వెలిటీ కనపడుతుంది ఈ ఫుడ్ నాకు నేను ఎట వాళ్ళ దాని వాళ్ళు ఎదురయ్యాలి అప్పుడు వీడు వెళితి వాడు ఎవరు తెలుసుకోవాలి అజ్ఞానం మాత్రమే నాకు నా పూర్ణత్వానికి మధ్యలో వ్యవధానమే ఇప్పుడు నేనున్నది వెళితి నాకు కావాల్సింది పూర్ణత్వము మధ్యలో వ్యవధానం ఏమిటి క్రియ కాదు అది జ్ఞానము వ్యవధానం అడ్డు వస్తున్నది ఏమిటి అజ్ఞానం మాత్రమే వ్యవధానము నేను దృష్టాలు అది మీరు గమనించేలా క్రియ వ్యవధానం కాదు మీరు చేయాల్సిందేమీ ఉండదు అజ్ఞానం మాత్రమే చేయాల్సిందే ఉండదు తెలుసుకుంటే సరిపోతుంది ఇప్పుడు తేడాగా చూడండి ఎందుకంటే లోకమంతా కూడా క్రియల వెంట పరుగులు చేస్తారు క్రియల ద్వారా తమ ఆంతరమునందలి దుఃఖాన్ని బెంగని భయాన్ని పోగొట్టుకునే ప్రయత్నం చేస్తారు సఫలము కాదు ఫెయిల్ అయిపోతారు వెళ్ళి తాగి తెచ్చుకొస్తారు వాళ్ళు ఎవడో కూర్చుంటాడో వాళ్ళ ఊళ్ళో కూర్చుంటాడో పెద్ద ఓర్ధ ఉంటుంది ఒకయన ఒళ్ళంతా ఎవరి వస్త్రాలు ధరించేసి ఇంత కుంకుమ వీళ్ళకి కుంకుమంటే వీళ్ళకి లోపల మీరు కనుక దగ్గరికి ఉంటే మీ నెచ్చిన కూడా ఇంత గుప్పిడు కుంకుమ పెట్టేసి ఒళ్ళంతా కూడా కుంకుమ చేసి కొట్టిస్తారు కుంకుమ పాలేసుకుంటే అది వీళ్ళు బోక్ష వచ్చేస్తున్నారు వీళ్ళు ఎది కానీ కుంకుమే మన ఎడిక్యూషణాలు ఎదుగుతాయి ధర్మం ఆయన ఓ డజన్ మాలలు వేసుకుని పెద్ద సింహాసనం మీద సింహంలా కూర్చొని ఉంటాడు దగ్గరికి వెళ్తే కలిసి ఇట్లా ఉంటాడు ఇలా ఆయన దగ్గరికి వెళ్ళి సాహిత్యం తెచ్చుకొస్తాడు ఎందుకు భయపడతాడు అయ్యే భయపడతాం అలా ఉన్నాడు అయినా ఆయనకి భయాలు ఏం ఆయన మాలను తీసిస్తే ఏమవుతుందో ఓ భయం ఇంత కుంకుమ పెట్టుకోకపోతే ఏమైపోతుందో భయం ఈ సింహాసనం మీద కూర్చుంటే ఎవరైనా వచ్చి మడి లేకుండా వచ్చి నెక్కేసుకుంటే నేను మైలు పడిపోతానేమో భయపడుతూ ఉంటాడే ఈ దేవి ఎప్పుడు నన్ను కంఠం ఉత్తరించేస్తుందేమో అని భయపడుతూ ప్రార్థనలు చేస్తూ ఉంటాడే ఆయన కంఠమాలు ఈ పూట చదవలేదు అయ్యి ఏం కొమ్మ ఉనిగిపోతుందని భయపడుతూ ఉంటాడు ఆయన తిండి తినం మానేసి ఆ కంఠమాల చలివి కానీ తిండి He is a prisoner of his own uh, uh, beliefs. He is not a free person. And in Himalaya free gestation, Himalaya amaru free chayilata. Nenu free gestation, he is bluffing. As I am the acharyu to put up, Himalaya free chayilata. Himalaya free chayilata. Atmana atmana muddharaya. But in the middle of the bhaiya, you don't have to do that. Self-confident somehow to do that. కొంతమంది మహా విద్వాంసులు స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడలేరు అది భయం ఎంత పెద్ద విద్వాంసులు అంటే ఈ స్టేజ్ మీద ఉపన్యాసాలు ఇచ్చేవాడికి ఆయన చూస్తే భయం వస్తున్నాయి ఎవరు ఆయన పెద్ద పండితులుగా మహా విద్వాంసుడు ఆయన ముందు భయపడ్డా మాట్లాడడానికి భయపడతాం కానీ ఆయన మాత్రం మాట్లాడలేడు ఎందుకంటే నాకు స్టేజ్ ఫిలియర్ అంటే ఈ స్టేజ్ ఫిలియర్ అన్నది క్రియ వల్ల పోతుందా క్రియ వల్ల పోతుంది ఆ పియర్ ని ఆయన హీ హాజ్ టు ప్రాసెస్ ఇట్ ఆ ప్రాసెస్ ఎన్నర్ ప్రాసెసింగ్ చేసుకోవాలి దాన్ని వాచ్ చేసుకుని ఎందువల్ల ఎలా వస్తుంది అని దాని నుంచి బయటపడాలి అన్ని సందర్భాల్లోనూ ఆత్మనిరీక్షణము తనని తాను పరిశీలించుకుంటారు అంటే ఆత్మనిష్ట అంటారు ఆత్మనిరీక్షణం ఒక్కటి అన్ని సమస్యలకి పరిష్ఠ వాళ్ళ తలపొట్టుకు దానికి వెళ్ళి ట్యాంట్ తెచ్చుకుని టైం నాన్ తెచ్చుకొని వేసుకోవడం అలాంటివి కొన్ని ఫిజితాలు ఉంటాయి అలాగే దృష్టాంత ఉంటాయి తాస్వరూపేణ అది సుక్తికాయా విపర్యణ నిజపాభాషాయా అగ్రహణం విపరీత జ్ఞానం వ్యవధాన బంగారం లాంటి వాక్యాలు కొంచెం సంస్కృత భాష లిఖితంగా ఉన్నట్టు అనిపించినా అలా మంచి బ్యూటిఫుల్ సెంటెన్సెస్ ఇప్పుడు వీళ్ళు ఎదుర్కొండగా శుక్తి కలదు శక్తి అంటే ఆలు చెప్పాలి ఆలు చెప్పని చూస్తున్నాడు వెండి అనుకుంటాడు వీడికి వ్యామోహం ఉండడం చేత వెండిలా మీద వ్యామోహం కల్చర్ లో భాగం కల్చర్ లో మనకి చిన్నప్పటి నుంచి ఊరు పోసింది కల్చర్ రెలిజియం అండ్ అది ఎవ్రీథింగ్ వెండి నూరు కోసం కాబట్టి కొత్త అల్లుడికి ఏంటి ఏమిటి ఇస్తాను బహుమానం వెండి కంచం బహుమానం అంటే వీళ్ళు వెండి కంచంలో భోజనం చేసుకుంటాడు అంటే దానికి తప్పండి దేనికి పనికి రాగా ఏమిటండే వెండి కంచం ఏం చేసుకుంటాడు వెండి కంచాన్ని బుద్ధిమంతుడైతే ఆ పక్కన బాధసులు ఏం చెప్తాడు అది ఏం చేయకూడదు ఏదో అల్లు చేసుకోండి నాకు అక్కర్లేదండి వెండి కంచం ఎందుకండి భోజనం చేయడానికి అనిటాక్ సతపడుతుంది భోజనం వెండి కంఠంలో భోజనం చేస్తారా ఇచ్చే కాబట్టి ఈ వెండి వ్యామోహంలో ఉంటాడు వీడు వెండి కంఠం ఉంటే వాడు గొప్పవాడికి వాడు సమర్థుడు వాడు హీ సక్సెస్ఫుల్ పర్సన్ సో అంచేత వీడికి ఆలచిప్పుడు చూసినప్పుడల్లా వెళ్ళి గాయపడుతుంది వీడికి ఆ సంస్కారాన్ని బట్టి వీడు దేన్ని చూస్తున్నాడండి ఆలచిప్పులు చూస్తున్నాడా వెళ్ళి చూస్తున్నాడా ఆలచిప్పలా చూస్తున్నాడు వాస్తవంగా చూస్తున్నది ఆర్జిపయ స్వరూపేణ గృహ్యమానాయా వాడు చూస్తున్నది ఆర్జిప చేసే కానీ స్వరూపేణ గృహ్యమానాయా సృష్టికాయా స్వరూపము చేత సృష్టికయే గృహింపబడుతోంది కానీ విపర్యముగా రజతంగా భాషిస్తోంది అది స్వరూపమునకు తల్లకిందులుగా వెండిలా భాషిస్తోంది ఇప్పుడు వెండిలా అది భాషించటానికి దాంతో ఏమైంది అగ్రహణం అంటే వీడికి ఆలచిప్ప గ్రహం ఆలచిప్పని తెలుసుకోలేకపోతున్నాడు అంటే ఆలచిప్పలేసి చూస్తూ ఆలుచిప్పని తెలుసుకోలేకపోతున్నాడు ఇప్పుడు బలవారి చేసి చూస్తూ ఆలచిప్పని తెలుసుకోలేకపోతున్నాడంటే విచ్ పాటి ఆలచిప్ప ఎక్కడో దూరంగా ఉంది దాన్ని కనలేకపోతున్నారన్నా కూడా పర్వాలేదు ఆలచిప్పలేసి చూస్తూ దాన్ని తెలుసుకోలేకపోతున్నాడు పైగా అది తలహిందులుగా వెండిలా కనపడుతున్నప్పుడు కూడా దానికి కారణం ఏమిటి ఈ అగ్రహణం అంటే అది ఆల్చిప్పాలని తెలుసుకోలేకపోవడానికి కారణం ఎందుకు అడ్డేదొచ్చింది విపరీత జ్ఞానం వ్యవధానం మాత్రం విపరీత జ్ఞానం అదే బెజతరం అనేటువంటి విపరీత జ్ఞానం ఏది కలదో అది అడ్డుపడింది మన జీవితంలో మన విశ్వాసాలు మన ధారణలు మనకి మహా ఆటంకాలుగా అడ్డుపడతాయి అవే అడ్డుపడతాయి మన విశ్వాసాలు మన ధారణలే మనల్ని ముందు వెళ్లకుండగా ఈ హర్దిల్స్ కరువులు తీస్తాడు తొందర పరుగులు తీసిన హర్దిల్స్ పరుగు మన జీవితం అంతా కూడా ఈ హర్దిల్స్ పరుగులే హద్దిలు వచ్చినప్పుడల్లా మొక్క బోట్లో పడుతూ ఉంటాం మనం ఏమిటి హర్జిల్స్ అంటే మన హృదయంలో ఉండే విశ్వాసములు ధారణలు ధారణ అంటే ఫిక్సేషన్ ఇది ఇలాగా అని వాడు ఫిక్స్ అయితే అయి ఉంటాడు ఇప్పుడు వైకుంఠంలో విష్ణు ఉంటాడు వాడు ఫిక్స్ అయితే కూర్చుంటాడు ధారణ అని ధారణ అంట లేకపోతే విశ్వాసం అంట మీకు తెలుసు అనేక దృష్టాంతాలు చెప్పవచ్చును కాబట్టి ఈ విపరీత జ్ఞానం ఈ విశ్వాసములన్నీ తప్పు ఈ ధారణలన్నీ తప్పు సో విపరీత జ్ఞానం ఇప్పుడు దేవుడు అంటే మీకు దేవుడు వచ్చి మీ ముందు కనపడితే మీరు గుర్తుపట్టను కూడా గుర్తుపట్ట కథ ఉంది కదా ఇప్పుడు ఆ కథను మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే దేవుడి కోసం వేచి ఉన్నాడు మీరు చేత దేవుడు వచ్చేటప్పటికి వీడు దేవుణ్ణి తెలుసుకోలేడు గుర్తుపట్టలేడు ఎందుకు గుర్తుపట్టలేకపోతాడు వీడికి దేవుడు గురించి ఉన్న ధారణ విపరీతమైన ధారణ అది విపరీత జ్ఞానంలో దేవుడు చదారా విధంగా ఉంటాడు అది ఓ మహాత్ముడి దగ్గరికి ఒక కథన వెళ్ళి అది దేవుణ్ణి చూపించబడలేదు అయితే ఆయన ఏం చేశాడంటే కూర్చోబడి చేశాడు కూర్చున్నాడు ఆయన లో తెల్లవారులో లైట్ కూర్చుంది ఆయన పొద్దున్నే వేసి పండుగ కుటుంబం బయటకు వచ్చాడు మీరు ఇంకా కూర్చొని ఎలా నువ్వు ఇంకా వెళ్ళారావు దేవుడి గురించిగా వెళ్ళాలా అసలేదు కూర్చోండి నేను వెళ్ళి స్నానం అది చేసి బ్రేక్ఫాస్ట్ చేసి కాఫీ టైం వచ్చాడు ఇంకా కూర్చోవండి వచ్చేప్పుడు ఒక కర్ర ఒకటి కొట్టుకొని వచ్చాడు వచ్చి జడ్డి మీద నెట్టి నాలుగు మొత్తులు కూర్చాడు ఇప్పుడు వెళ్ళబడ్డా దేవుడు అంటే అడిగాడు ఇక వేళాపలంగా ఉందా దేవుణ్ణి చూపించాలా దేవుడు చూపిస్తే ఏం చేస్తావు నువ్వు లోపలికి వచ్చేప్పుడు అక్కడ బయట రావి చెట్టు చూసేవారని అది చూసా అది దేవుడు కాదు మరి అని ఇంకోసారి కనబెట్టు రావి దేవుడు కాదు మరి అష్ట సర్వపక్షానం శ్రీకృష్ణుడు చెప్పాడు కదా అని చెప్పాడు మనైతే నువ్వు దేవుణ్ణి చూసి ఏమిటో చేశావు రావి చెట్టు రూపంగా కనపడ్డ దేవుడు నీకు కనపడేటట్టే కాదు ఇంకేదో రూపంలో కనపడాలి అంటే ఎలా కనపడాలి ఏదో ఒక వైద్య నుంచి మాలా చేస్తుంది వైకుంఠ ఏదో కౌష్టపతిని కిరీట బట్టి కనపడాలి కనబడితే ఏం చేస్తుంది కేటారు మీకు డౌట్ వస్తుంది మీరు నాటకాల కంపెనీ నుంచి వచ్చాడా లేకపోతే దేవుడు దేవుడు వచ్చి కనపడితే మీరు మీరు ఏమి చేయలేదు will be in deep trouble. Thank God, Devon actually has a tanapatthalaya. Anapatthaya, people will go crazy. They will go to the mental hospital. Devon tanapatthaya. Thank God, Anapatthaya. Only like that. We are all the human beings, the human beings, the human beings, the human beings. All the human beings, the human beings, the human beings, the human beings. Tathādraḥ nam jāna mātra bhāvāya. కేవలం సత్యమును పట్టుకుంటా అనగానేమి తెలుసుకుంటాయే జ్ఞానమే సత్యము తెలుసు సత్యమును పట్టుకోవడం అంత లేదా ఏమీ ఉండదు అది తెలియటే సత్యమును పట్టుకుంటా ఎందుకంటే మీ పరిత జ్ఞానం వ్యవధాన అపోహార్థవాత ఈ జ్ఞానం ఏం మీరు మీకు లభించి మీ స్వరూపానికి అది మెరుగులు దిద్దలు మీ స్వరూపానికి వన్నె తీసుకురాదు మీ స్వరూపం లోపల లాగా ఉంటుంది జ్ఞానం ఏం చేస్తుందంటే మీ స్వరూపం గురించి మీకున్న విపరీత జ్ఞానం కలదు అదే వ్యవధానమై కూర్చున్నది అదే అడ్డు అయిపోయి కూర్చున్నది ఆ అడ్డును తొలగించేస్తుంది అంతే జ్ఞానం చేసి పని అంతకంటే ఇంకేం చేయదు నిజమైన నెగిటివ్ అంటర్స్టాండింగ్ ఇస్కి హయ్యెస్ట్ ఇప్పుడు నా నా స్వరూపం ఏది తెలుసుకుందుకు మీరు వచ్చాననుకోండి నా ఏమిటి నీకేం తెలిసిందయా పాఠం ఉంటాయిన తర్వాత అంటే నాలో భయమునకు హేతు లేదు అని తెలిసింది ఇంకేం తెలిసింది వెలికి హేతు లేదు అని తెలిసింది సరే లేదు అని రెండు లేదని తెలిసింది ఏదైనా ఉన్నదాని గురించి చెప్పు ఉన్నదాని నాకే నేను తెలుసుకున్నది ఏమీ లేదు గంటన్నర పాఠంలో రెండు లేదు అని తెలిసింది అంటే పాజిటివ్గా మీకు ఏమీ తెలియలేదు పాజిటివ్గా తెలియాల్సిందేమీ లేదు జ్ఞానం చేసి పని మీకు విపరీత జ్ఞానమును తొలగించి లేని వాటిని ఉన్నాయని మీరు భ్రమ పడుతున్నారు అని మీకు చూపించి మీకు ముఖానికి అర్థం చూపించి చూసుకోవడం మీ స్వరూపంలో వెలికి లేదు మీ స్వరూపంలో భయం లేదు చూసుకో అని అంతకుముందు ఉన్న విపరీత జ్ఞానం తొలగించేసి జ్ఞానం చరితార్థం అయిపోతుంది ఇంకా జ్ఞానం అక్కడ మిగిలిన ఉండదు అది విలీనం అయిపోతుంది మీ స్వరూపంలోనే విలీనం అయిపోతుంది కనుక విపరీత జ్ఞానమే సంసారంలో దుఃఖానికి హేతు ఆ సత్యాన్ని గుర్తించి దాన్ని మోక్షము అని అది విచారం అంటే క్రాస్ పెట్టుకుంటాం ఎల్లుండి వద్దు రేపు పెట్టుకుంటాం రేపు and turn your mind down. Hold your mind, in my heart, how many say you? In the sedentary challenge, capacity, power,